పరిశుద్ధ రండ్రి మీకే స్థితుల స్తోత్రాలుసయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా నైనా మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నైనా ఈ యొక్క సాయంత్రం సన్నపుర తండ్రి రకరకాల ప్రాంతాల నుంచి తిరిగి వస్తుండగా మీరే కాపుతండి సురక్షితంగా ఇంటికి చేర్చండి మీతో పాటు కలిసి తండ్రి మీ సన్నిధిలో సమయం గడపలాగానే మిమ్మల్ని స్థితించలాగానే మాకు అవకాశం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మమ్మల్ని మీ కొరకు సాక్షులు పెట్టుకొని ప్రతి ఆటంకాన్ని కొట్టివేమని ఏ శ్రీ క్రీస్తు పరుషుధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఎందుకింత కన్నీరు ఎందుకు ఆవేదన ఎందుకంత కన్నీరు ఎందుకు ఆవేదన నీదు కదినములన్నీ సమాప్తమైనవని నీదు కథినములన్నీ సమాప్తమయ్యాని తెలుసుకునేస్తమాసయ్య మాటిది తెలుసుకునే స్థమాసయ్య మాటది ఎందుకంత కన్నీరు ఎందుకేదన ఎందుకంత కన్నీరు ఎందుకేదన పరలుక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను పరలుక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన నికు నీకు దూరమవుతాడా సందేహము వీడి సిలువు దశనం పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా లో తొందర ఇందు ఇందుకంత కన్నీరు ఇందుకేదన ఇందుకంత కన్నీరు ఇందుకేదన నిదు దినములన్నీ సమాప్తమైనవని నిదు దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా మాటిది మాటి తెలుసుకునేస్తమాసయ్య మాటిది మన్నువడ్డుగుందని మొలకెత్తకుందువా రాళ్ళు రువ్వుతారని పలింపకుందువా మన్ను వడ్డుగుందని మొలకెత్తకుందువా రాళ్ళు రువ్వుతారని Palimpa Kunduva Endina Bhumilo Molachina Mokhavale Perigenu Esaya Drakshavalliga Endina Bhumilo Molachina Mokhavale Perigenu Esaya Drakshavalliga అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా అంటు నీవు బహుగా ఫలించుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఎందుకంత కన్నీరు ఎందుకేదన ఎందుకంత కన్నీరు ఎందుకేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా ఎసయ్య మాటిది తెలుసుకునేస్తమా మాటి ప్రణమాందర పడకుమా ప్రాణమా నాలో తొందర పడకుమా ఇందు కంత కన్నీరు ఇందుక వేదనా ఇందు కంత కన్నీరు ఇందుకేదనా ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ వగుదేవ ఎస్ అయ్య మీకు సుతుల స్తోత్రాలైనా ఈ ఉదయ కాలం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడారు మీ సరిగ్గా నడిపించేందుకు మీకు వందాలనైనా ఈ సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క స్వరం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం నాశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపను గ్రహించండి వీటిని గ్రహించాలా మా జీవితంలో పాటించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా క్రైస్తవ జీవితం తండ్రి వినడం లేదు గ్రహించలేని స్థితిలో ఉంది పాటించలేని స్థితిలో ఉంది నాయన మరి విశేషంగా ప్రకటించలేని స్థితిలో ఉంది నాయన అంతకంతకు చెడిపోవడం చూస్తా ఉన్నావు నాయన మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొనున్నా అంటే క్రైస్తవులు ఏమైపోతారు అన్న అనుమానం కలుగుతుంది నాయన కానీ ప్రవ్వా తరాన్ని ఒక చిన్న గుంపుని మీరు ఏర్పరచుకుంటారని ఆ గుంపుని చివరి కాపాడతారని మీరు సహా వాగ్దానం చేసినారు ఆ గుంపులో మేము ఉండాలని మా విశ్వాసాన్ని భద్రపరచండి ప్రభు భూమి మీద మేము విశ్వాసాన్ని కాపాడుకుంటాం మీ కొరకు మిమ్మల్ని మహిమపరచలాగన మీ యొక్క విశ్వాసంలో మేము కొనసాగుతాం మా జీవితాన్ని సహాయపడమని ప్రార్థిస్తున్నాం అందుకు మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరంనైనా ఈ సాయంత్రం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రతి మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె గత వారం మనం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయాన్ని చివరి దశ మనం వస్తా ఉన్నాము ముఖ్యంగా ప్రకటన గ్రంథము పదహారవ పద్నాలుగవ అధ్యాయం సారీ పద్నాలుగవ అధ్యాయము చివరి దశలో మనం ఉంటుండగా అనేకమైన విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం మొదటిదిగా ఇక్కడ అనేకమైన దూతలు వారి వారి పనులు వాళ్ళు కొనసాగించడం మనం చూస్తున్నాం రెండవదిగా పద్నాలుగవ అధ్యాయం అంతా ఇద్దరు స్త్రీలకు సంబంధించిన బోధాన్ని మనం చూస్తా ఉన్నాం మొదటి స్త్రీ నలబది నాలుగు వేల మందికి సాదృశ్యంగా ఉన్నదని రెండవ స్త్రీ వారికి భిన్నంగా మతపరమైన జీవత్తము లేక మహాబబులోను మర్మమైన బహుములోను అని కూడా ఉంది బైబిల్లో మర్మమైన బబ్బులోను అంటే రహస్యంగా ఉన్న బబ్బులోను ఆశ్చర్యకరంగా ఉన్న బబ్బులోను ఇది ఎవరు ఎక్కడ ఉంది అనేది స్థితిలో ఉన్న బబులోను అన్నట్టు మర్మమైన బ ఇంగ్లీష్ లో మిస్ట్రీ బాబిలోన కాబట్టి మొదటి స్త్రీ పరిశుద్ధంగా ఆయన కొరకు నిష్కలంకంగా ఎటువంటి నింద ఎటువంటి అబద్ధం లేకుండా పరు జాగ్రత్తగా జీవిస్తూ ఆయన చెప్పిన ప్రతి పనిని కొనసాగిస్తా ఉంది రెండవ స్త్రీ మటుకు మతపరమైన స్త్రీ బహులోను అంటే బహా విచ్చల్విడిగా జీవిస్తూ విగ్రహారధికు లేక ఆత్మీయ స్థితిలో విభిచారంలో జీవిస్తున్న స్త్రీ అన్న విషయాలని ప్రభు మనకి చూపిస్తా ఉన్నాడు అయితే ముందుగా హెచ్చరికలన్నీ ఇచ్చినాక ఈ దేవదూతలు హెచ్చరికలు ఇస్తున్నారు ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన కాలంలో దేవదూతలు అంటే మికాయాలు ఆ దాని తర్వాత ఇంకొక దూత రఫాయల్ అనుకుంటాం రఫాయల్ ఈ ముగ్గురు దూతల గురించి మనం ధ్యానిస్తా ఉంటాము పాత నిబంధన పుస్తకాలలో కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవదూతలకి ఎటువంటి పని ఉంటది ఎందుకంటే విశ్వాసులు లేక దేవుని కొరకు సమర్పించుకొని సేవకులుగా జీవిస్తున్న వాళ్ళే దేవదూతలు సంఘదూత అంటే పాస్టర్ అన్నట్టు కాబట్టి దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో ఉంటూ దేవుని యొక్క ప్రణాళికని కొన ముందుకి కొనసాగించే వాళ్ళు వీళ్ళందరూ దేవదూతలు సాధారణంగా దేవదూత అంటే ఒక వర్తమానం తీసుకొచ్చేవాడు అనర్థం లేక మెసెంజర్ అంటాం ఇంగ్లీష్ లో వర్తమానం తీసుకొచ్చేవాడు కాబట్టి దేవదూతగా అనేకమైన హెచ్చరికలు దేవుడికి ఇచ్చేటు ఇప్పటికైనా మీరు మారండి మహాబాబులోను ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో అంటే అది వినలనిదిగా ఉంది మరి కఠినమైన మనసు కలిగింది అన్నట్టు కాబట్టి తగిన శిక్ష ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ అది బహు అపవిత్రంగా జీవించింది అన్న విషయాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు అయితే పోయిన వారము నేను ఒక మిస్టేక్ చేసిన ఇంటర్ప్రిటేషన్ వాక్యం ప్రకటిస్తేప్పుడు ఎక్కడ ఉంది అంటే అది నేను రికార్డింగ్స్ మొత్తం అయిపోయినాక రాత్రి రికార్డింగ్ తెల్లవారి ఆ రికార్డింగ్ ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసినప్పుడు నేను అది వింటున్నప్పుడు నాకు అప్పుడు ఆత్మ వేధించింది నువ్వు తప్పుగా ప్రకటించిన ఒక స్థలంలో అని అది నేను ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నా అందరు క్షమించాలా దాన్ని నేను కరెక్షన్ చేసుకున్నాక ఈ రికార్డింగ్స్ లో ఎప్పటికి ఉండిపోతుంది అది అది ఏంటంటే పద్నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వర్షంలో ఉంది అయితే దానికి ముందు దేవుని యొక్క తీరుపు ఏరీతే ఉండబోతుంది ఆ మొదటి రెండు గుంపులు క్రైస్తవ మతపరమైన జీవితంలోని మొదటి రెండు గుంపులు అన్యాయంగా అపవిత్రంగా జీవించే రెండు గుంపులు ఈ చర్చలనే ఉంటాయి కానీ అన్యాయంగా జీవిస్తూ ఉంటారు అపవిత్రంగా జీవిస్తూ ఉంటారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచరించే వాళ్ళు వీళ్ళు ఈ రెండు గుంపులు శాశ్వతంగా వాళ్ు నరకంలో పడవేబడతారన్న విషయం అక్కడ పద పదకొండవ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఆ యొక్క క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయని వారును ఇవన్నీ మనం గతంలో చూసినాము ఈ క్రూర మృగం ఏందనేది మళ్ళీ తిరిగి తిరిగి చూస్తూ ఉంటాము వదుతూ ఉంటుంది మనకి దాని ప్రతిమ ఏందో కూడా నేను చూపించిన గతంలో తర్వాత దానికి నమస్కారం చేయవారును దాని పేరు ముద్ర ఎవడనైనా వేయించుకునే ఏడల వాడును రాత్రింపగళ్ళు నెమ్మది లేని వారై అంటే యుగ యుగములు వీళ్ళకి సమాధానం ఉండదు నరకంలో వీళ్ళు ఈ రెండు మొదటి రెండు గుంపులు ఒకరు నుదుటి మీద ముదుర ఒకరు చేతి మీద నుదుటి అందు ఒకరైతే ఇంకొకరు చేయి మీద ముదురేపించుకుంటారు ఈ రెండు గుంపులు అన్నట్టు అయితే పదకొండవం పన్నెండవ వర్షంలో నేను ఒక మిస్టేక్ చేసిన వారం ఒక తప్పు అది ఏందంటే దేవుని ఆగెలను యేసును గుర్చిన విశ్వాసమును గై కొనుచిన పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అనుంది అంటే ఇక్కడ దాని తర్వాత పదమూడు వర్షాలు ఏముందంటే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు ధనిలని వ్రాయమని పరిలోకి నుండి చెప్పగా వింటని కాబట్టి ఇక్కడ పదకొండవ పన్నెండవ వచనంలో ఉన్న ఒక గుంపు విశ్వాసుల గుంపు పదమూడవ వచనంలో ఉన్నది ఇంకొక గుంపు మృతులుందే మృ మృ గుంపు ఇది అయితే ఈ రెండు గుంపుల విషయంలో నేను ఏదో ఒక చిన్నగా మిస్టేక్ చేసినట్లు నేను గమనించిన అది ఇప్పుడు సరి చేసుకుంటున్నా ఏంటంటే వచనంలో ఉన్న ఈ గుంపు ఎవరంటే దేవుని ఆజ్ఞలను ఏసుప్రముని కూర్చున్న విశ్వాసమును కంటిన్యూస్ గా గై గుంపు ఇది లక్ష వేల మంది వీరికి ఎక్కడ లేని ఓర్పు అవసరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ను బహు ఓర్పుతోని దేవుని పరిచర్యని కొనసాగించాలా అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే నువ్వు ఇవన్నీ వింటున్నావు ఓపికతో ఈ ఉదయం మధ్యాహ్న కాలంలో మేము అజీజ్ నగర్ నుంచి వస్తా బ్యాప్టిజం అయిపోయింది అయిపోయినాక ఇంకా తిరిగి ఇంటికి వస్తా ఉన్నాము వస్తా మేము ఇదే ధ్యానిస్తా ఉన్నాం వెయ్యిని వెయ్యి స్థిరములు ఈ రికార్డింగ్స్ ఇప్పుడు ఇది పదకొండో వందల రోజులకు కదా రోజు పదకొండు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు అవుతుంది పదకొండు వందలైన అంటే పదకొండు రోజుల ప్రార్థనలలో రెగ్యులర్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎవరికి ఉండదు నేను చెప్తాను నాకు కూడా లేదు నేను అనుకుంటే దగ్గర దగ్గర ఒక వెయ్యిన్ని యాభై దినములు రెగ్యులర్ గు ఒక యాభై దినములు లేక ఒక ముప్పై దినములు నేను పాల్గొనలేకపోయినా ని రికార్డింగ్స్ నేను అందరి వింటా కదా రికార్డింగ్స్ విని వాటిని ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో పెడుతున్నా వెయ్యి రికార్డులు అంటే పదకొండు వందల రికార్డులలో కనీసం నేను అనుకుంటా వెయ్యి అన్నా నేను చేసింటా ఎడిటింగ్ ఈ వెయ్యి అంటే ఎక్కువే చేసింటా థౌజండ్ అవర్స్ నేను రికార్డింగ్స్ చేసి అవి ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టినాను వాళ్ళ నిజంగా మనకి ఓర్పు ఉందా ఇందులో ఓర్పు కనబడాలంటే నీకు అంత ఓర్పు ఉందా నేను చూసిన కాడికి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఈరోజు ఒక్కరు లేరు ఈవెన్ రవి బ్రదర్ కూడా స్టార్టింగ్ లో లేడు ఇప్పుడున్న బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కూడా స్టార్టింగ్ లో లేరు ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ ప్రేయర్ తర్వాత కొంతకాలంకి రవి బ్రదర్ జాయిన్ అండు ఒక వన్ వీక్ టూ వీక్స్ కో రవి బ్రదర్ జాయిన్ అండు దాని తర్వాత కొంతకాలంకి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది మాయమైపోయిండ్రు ఈ రోజుకి ఈ రోజుకి లేన లేరు వాళ్ళు అసలు ఎవరు లేరు వాళ్ళు అందరు చాలా మంది ఉండే బ్రదర్స్ ఆసక్తి కలిగిన వాళ్ళు ఈరోజు అందరూ కానీ కంటిన్యూస్ గా ఈ పదకొండు వందల రోజులలో ఒక వెయ్యి కంటే దాటి ఉంటాను నేను వెయ్యి దగ్గర దగ్గర వెయ్యి కనీసం ఒక ఫిఫ్టీ డేస్ ఏమో ఉండకపోయిండొచ్చి నేను కానీ ప్రతి రికార్డింగ్ నేను విన్నాను ఓర్పుతాను ఓర్పితాను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిపోతా నేను చేసిన మిస్టేక్ ఏందనిది పోయిన వారం ఎందుకంటే నేను చాలా మంది క్రైస్తవులను గమనించిన ఏంటంటే వాళ్ళకి ఊర్పు సహనాలు ఉండవు ఆయన మరణమగనంతగా సాం ఓర్పు చూపించిండు ఆయన ఈ రోజులలో క్రైస్తవులకు ఊర్పు ఒక హాఫ్ అవర్ ప్రేయర్ చేస్తే ఊర్పు ఏదో అయిపోయినట్టే మొత్తం అయిపోయినట్టు ఇంకా సాలన్నట్టు ఉంటుంది ఒక గంట కూడా చేయలేరు ప్రార్థన రెండు గంటలు చేయలేరు ప్రార్థన ఆ రీతిగా ఉంటే నీకు ఓర్పు లేదన్నట్టు గొప్ప జన సమూహాన్ని ప్రభు దగ్గర నడిపించాలంటే నీకు ఎంతగా ఓర్పు ఉండాలా నువ్వు దేవుని ఆగిలిని గైకడంలో నిజంగా ఓర్పగలిగినవాడవా ఓర్పగలిగిన దానవా యేసు ప్రభుని కూర్చిన విశ్వాసం ను నువ్వు నిజంగా ఓర్పగలిగినవా ఎన్ని సంవత్సరాలు బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎంతమంది బైబిల్ రాసినారు ఇవన్నీ నువ్వు ఓర్పుతో కలుపుకోగలిగినవా బైబిల్లో ఉన్న ప్రవర్శనలని నువ్వు ఓర్పుతో తెలుసుకోగలిగినవా సండే చర్చికి పోతున్నాము ఏదో పాస్టర్ చెప్తున్నారు వింటున్నాం వచ్చిపో చేస్తున్నాం ఇంటికి గానీ అతను ఏం వారం గ్యాప్ గా ఉందా చెప్పింది గ్యాప్ ఉదయం చెప్పింది సాయంత్రం అర్చిపోతే నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది వినట వల్ల విశ్వాసం కలుగుతుంది కదా నువ్వు విన్నో మర్చిపోయినా మళ్ళీ విశ్వాసం లేదన్నట్టే కదా ప్రతి వాక్యాన్ని నువ్వు గైకొని ఒక పరీక్షకి సిద్ధపడినట్లు యుద్ధానికి పోతున్న ఎట్లా సిద్ధపడతాడు అట్లా సిద్ధపడాల నువ్వు ఎందుకంటే ఇది ఆత్మీయ యుద్ధం ఆత్మీయ పోరాటం ఆత్మీయ సంక్రామం ఇది అందులో నువ్వు ఆ మహా నువ్వు ఉన్నావు ఒక యుద్ధ శూర్యునిలాగా వాళ్ళు నువ్వు యుద్ధ వీరత్వం పొందుకోవాలి కదా విజయం పొందుకోవాలి కదా అందులో ఓర్పు ఉండాలా కదా లక్షా నలభై నాలుగు వేల మందికి ఓర్పు ఉంటది తగ్గిన వాళ్ళకు మొదటి రెండు గుంపులు ఇందాక చెప్పిన నేను రాత్రిని బగళ్ళు వాళ్ళకి నెమ్మది ఉంటది ఎందుకంటే వాళ్ళు నరకంలో పడి కాబట్టి కానీ పరిశుద్ధుల ఓర్పు కనపడుతా ఇక్కడ దేవుని వాక్యాలని వింటా ఉండడం వలన వెయ్యి దినాలైపోయింది ప్రజలు ఇంకెందు సార్లే వేరే వాళ్ళకి ఇచ్చేస్తానులే రోజులు అయిపోయింది ప్రజలు ఇంకా సార్లే నేను వేరే వాళ్ళకి నేను అదే చేశాను హండ్రెడ్ హండ్రెడ్ అవర్స్ కి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ కి ఒక్కొక్కరికి ఇస్తా పోయినా లీడర్షిప్ కొంతకాలం చక్రవర్తి బ్రదర్ నడిపించిండు కొంతకాలము ఇంకొక బ్రదర్ నడిపించింది మీకు తెలియదు అతని బ్రదర్ నాగరాజ్ బ్రదర్ మరి కొంతకాలం అతని పేరు నోటికి వచ్చలేదు నాకు అది అందరు చెప్పాలా బ్రదర్ ఒక ఇద్దరు ముగ్గురికి లో ఉందంటే నా దగ్గర సమస్య ఉన్నట్టు కాబట్టి నేను పోయినవారం చూపించిన విధానంగా ఆ మిస్టేక్ పరిశుద్ధుల ఓర్పు నేను పోయినవారం చెప్పించిన మిస్టేక్ ఏందంటే పన్నెండవ వర్షంలో దేవుని ఆకెలను ఏసుని కూర్చున్న విశ్వాసం కూర్చున్న పరిస్థితుల్లో ఓర్పి కనబడినంటే గొప్ప జన సమూహానికి ఓర్పు అని నేను చెప్తున్నా కానీ ఇది లక్ష మందికి సంబంధించిన వాక్యం వీరికి తప్ప ఎవరికి ఓర్పి లోకంలో అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది అయితే పదమూడవ వర్షంకి వచ్చేటప్పటికీ గొప్ప జన సమూహం అంటే క్రింద వాళ్ళు వీళ్ళందరూ చెస్ట్ కి ఆర్డినరీ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఖచ్చితంగా మరణిస్తారు అత సాక్షులు అవుతారు ప్రవచనం ఉంది అది నేను ఎన్నిసార్లు చూపించినా కూడా మీకు బలిపీట బలిపీఠం క్రింది ఆత్మలని వీళ్ళందరూ హత సాక్షులు అది ఎక్కడ జరుగుతుంది విశాంతి దిన కాకుండా జాగ్రత్త పడండి అంటాడు మత్తవార్త ఇరవై అధ్యాయంలో దేవుడు అది చలికాలం గాని విశాంతి దిన గాని జరగకుండా మీరు ప్రార్థించండి అంటాడు అంటే సండే దొరుకుతారు అన్నట్టు అందరు కాబట్టి మరణకాండ చర్చస్లల్లా సండే పూటనే ఆరంభమవుతుంది అని ఒక క్లూ ఇచ్చిండు యేసు మత్స్సు వార్తలో ప్రపంచం అంతట మరణ కాండ చర్చెస్ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ఎందుకంటే అనిలకి వాళ్ళు దొరికేది అక్కడ ఎక్కడ దొరుకుతారు వీళ్ళంటే చర్చెస్లలో అందుకే చర్చల మీద దాడిలు చేస్తారు అన్నట్టు ప్రభు చెప్పిండది మత్తస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కాబట్టి మనకు తెలుసు చర్చ్ అనేది ఆత్మీయమైంది అది బిల్డింగ్స్ కాదండి అని మన మన మన రెండు తెలుగు రాష్ట్రాలలో మనం గమనిస్తాం ఏంటంటే చర్చెస్ ప్రాధాన్యత ఇస్తారు మనుషులకు గాకుండా బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తారు వాటిని బహుగా అలంకరిస్తారు రంగులు రంగులు దాన్ని విశాల పరచాలా పెద్దగా కట్టుకోవాలా దాన్ని అలంకరించుకోవాలా దాని మీద గోపురం పెట్టాలా దాని మీద సెలవు పెట్టాలా దానికి స్పీకర్లు అంటించాలా ఈ టెంపుల్ ని లేక ఇది చర్చి బిల్డింగ్స్ ని ఎక్కువగా కొలుస్తా ఉంటారు దానికి ఎంతగానో విలువ ఇస్తూ ఉంటారు మనం ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా ఒక ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా ఎక్కడిద్దరు ముగ్గురున నానకోడి ఇంటికి ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటా అన్నాడు అదే మందిరం మన శరీరమే దేవుని ఆలయం అని కూడా తెలుసు మనకి అయినా కానీ మతపరమైన జీవితము బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తుంది అక్కడ ఉండడు ఎస్ ప్రభు ఏ బిల్డింగ్ లో ఉండడని ఆయన నీ హృదయం ఉండాలనుకుంటున్నాడు కాబట్టి పదమూడవ వర్షంలో కరెక్షన్ ఏంటంటే అంతటా ఇప్పటి నుండి అంటే ఇవన్నీ వాక్యాలన్నీ హెచ్చరికలన్నీ జరిపోయాక తీర్పులు ఆరంభమైనప్పుడు ఇప్పటి నుండి ప్రభునందు మృతులు మృతినందు ధన్యులు కాబట్టి కనీసం చివరికి ఆయనని స్వీకరించిన వాళ్ళు వీళ్ళందరూ అంతవరకు సగం సత్యం సగం అబద్ధంలో ఉండి ఆ మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉన్నవారు కానీ పరిశుద్ధులు చెప్పే ఓర్పుతోని వీటన్నిటిని వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు చివరి దశలో ఇంకా వాళ్ళు మరణించక ముందు ఇవి వాళ్ళు స్వీకరించే సమయం అన్నట్టు ఈ సత్యాన్ని అప్పుడు వారి మెడల మీద కథలుంటాయని నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం ప్రభు నువ్వు నమ్ముకుంటావా విడిచిపెడతావా విడిచిపెడితే నేను బ్రతికింపజేస్తాను లేకుంటే నీ తలసి ఛేదనం చేస్తాం శిరచ్చేదనం అట్లనే జరుగుతుంది ప్రపంచం అంతటి రోజు కాబట్టి అటువంటి వారి చివరికి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభుకి వారి జీతాలు సమర్పించుకున్న వాళ్ళు వీళ్ళు గొప్ప జన సమూహం థర్డ్ గ్రూప్ గ్రూప్ అన్నట్టు ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారు వాళ్ళు లోపలు ఉంటారు లోపల రెండు గుంపులు ఉంటాయి ఆ రెండు గుంపుల సవాసంలో ఈ మూడో గుంపు ఉంటుంది గొప్ప జన సమూహం మొదటి రెండు గుంపులు సరపండి తీరని ఎన్నిసార్లు మనం చూస్తా ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ మొదటి రెండు గుంపులు ఉన్న సంఘం పేరే మహాబబులోన్ అది ఒక చర్చ్ అని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన మతపరమైన క్రైస్తవ జీవితమే మహాబబులోను అని గతంలో నేను చూపించిన కొందరు ఆత్మీయంగా స్థిరపడలేదు కాబట్టి దాన్ని స్వీకరించలేదు కొందరు ధృనీకరించు కొందరు దాని ఇది ఎంత మటుకు సత్యమాన్ని పరీక్షించి దాన్ని స్వీకరించారు కాబట్టి ఈ యొక్క మహాబబులోను సంబంధించిన విషయాలు మరికొన్ని నేను ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నా మొదటిదిగా మహాబబులోను అంటే ఏంది ఇది మతపరమైన క్రైస్తవ జీవితము మూడు గుంపులుగా విభజింపబడిన క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ఈ మూడు గుంపులు ఎక్కడ ఉన్నాయంటే నేను పోయిన వారం కూడా చూపించిన ఈ రోజు కూడా చూపిస్తున్నాను చూడండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము త్వరలో మనం అది చూడబోతున్నాం ఈరోజు పద్నాలుగవ అధ్యాయాన్ని ముగిస్తున్నాము పదహారవ అధ్యాయంలో మనం చూస్తున్నాము మతపరమైన క్రైస్తవ జీవితం గురించి పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో చివరికి ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములు కాబట్టి ఈ మహాబబులోను మూడు భాగములు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు దేవుడు మూడు భాగములు అంటే ఈ బబులో అనేది మూడు భాగములుగా ఉంది అయితే ఈ మూడు భాగములు ఎవరని నేను ఎన్ని సమాచారం నుంచి చూపిస్తా మొదటి గుంపు అన్యాయంగా జీవించే గుంపు మహాబబులంట్లో అది మతపరమైన జీవితం రెండవ గుంపు అపవిత్రంగా జీవించే గుంపు మూడవ గుంపు నీతిమంతులుగా జీవించే గుంపు కానీ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అది పరిశుద్ధ గుంపు అది మొదటి మూడు గుంపుల సహవాసంలో ఉండదు అందుకే బయటికి వెళ్తుంది ఎప్పుడు అది బయట ఉంటుంది లోపల ఉండదు అయితే ఇక్కడ పంతొమ్మిదవ మనం ఏం చూస్తున్నామంటే ప్రకటన గ్రంథము పదహారవ దీము పంతొవ జన్లో ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగంలాయెను అన్నజన్ల పట్టణంలో కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబ్లు ఇయ్యవలనని దానిని దేవుని సమ్ముఖమందు జ్ఞాపకము చేసేది దేవుడు కాబట్టి ఈ మహాబబులోని మీదికి దేవుని ఉగ్రత వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎప్పుడు ఆ మూడు భాగంలు అయిపోయిన ఆ పఠనం ఈ మూడు భాగంలకి తీర్పు ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు కాబట్టి మహాబబులోను అంటే మూడుగా విభజింపబడ్డ మతపరమైన సంఘం దాంట్లో విశ్వాసం ఉండదు వాళ్ళు పాటలు పాడుకుంటా ఉంటారు వర్షప్ చేసుకుంటా ఉంటారు వాక్యాలు ధ్యానిస్తూ ఉంటారు ఉపవాసాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వారు రక్షణని కొనసాగించుకోలేని వారన్నట్టు ఆచారబద్ధంగా మనుషుల కల్పితాలు దయ్యముల బోధలు భూతంలో బోధలతో నిండిన వారన్నట్టు వీళ్ళంతా కాబట్టి మొదటి రెండు గుంపులు దివరాత్రంలో నర్కంలో ఉంటూ విశ్రాంతి లేకుండా సమాధానం లేకుండా జీవించేవారు ఇది ఖచ్చితంగా దీనికి చివరికి వచ్చేసింది దీనికి దుస్థితి అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ కాబట్టి దాంట్లో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది లేకపోతే దాంతో పాటు ఉన్న వాళ్ళందరూ మరణిస్తారన్నట్టు అది మహాబబులోనికి సంబంధించింది ఎనిమి గ్రంథము యాభై అధ్యాయము యాభై ఒకటో ఈ పాత కాలపు బబులను ఎట్లా ధ్వంసం అయిపోయింది నాశనం అన్న విషయాన్ని అక్కడ చెప్పబడింది అది అంత దీర్ఘంగా మీకు చూపించలేని మీ ఉన్నప్పుడు మీరు మీ విడది టైంలో దాన్ని ధ్యానించండి ఇర్మియా గంధము యాభైవ అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయం ఈ రెండు అధ్యాయులలో ఆ ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉండే రెండు వేల ఎనిమిది ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉండే అది రోజు లేదు పూర్ పూ భాగంలోకి కానీ అది ఏ రీతిగా సమూల నాశనం అయిపోయిందో ఇర్మియా ప్రవచించిండు అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయంలో తర్వాత చివరిదిగా రెండవసారి అది ఏ రీతిగా కూలిపోబోతుందని దేవుడు ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనకి చూపించి ఉంటుంది అందేన కూడా మీకు ఛాన్సాలు చూపించిన అది మనం త్వరలో చూడబోతున్నాము ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం ఒకసారి చూడండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో అటు తర్వాత మహా అధికారం వేరే ఒక దూత పర్లోకముని దిగి వచ్చట అతని మహిమ చేత భూమి ప్రకాశించాను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నన్ను మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను రెండు సార్లు హెచ్చరిస్తున్నట్టంటే ఆయనలో రెండు గుంపులు కూలిపోతాయన్నాడు శాశ్వతంగా అది ఎట్లా చూడండి అది దయ్యములకు నివాస మతపరమైన జీవితం ఈరోజు దయ్యములకు నివాస స్థలం అసలు నేను ఎవ్వరు స్వీకరించారు వాక్యం ఏ చర్చ విన్నది నిన్ను నిమ అబద్ధం ప్రకటిస్తున్నావు అంటది మరి ఈరోజు ఎక్కడు నీ మహాబాబులోను అదొక స్త్రీతో పోల్చబడింది అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును అపవిత్రమును బహు భయంకరంగా ఉన్నది అసహ్యంగా ఉన్నదన్నట్టు అది దాని నివాస స్థలం ఎట్లుందంట దయ్యములకు నివాస స్థలం లాగుందంట ఆశ్చర్యం కదా దయ్యములకు నివాస స్థలం ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి వాక్యం బహు కష్టం కదా ఒప్పుకోవడం తురణీకరిస్తారు ఖచ్చితంగా తురణీకరిస్తారు మరి ఒకవేళ ఆ రీతిగా కాకపోతే ఇది దేన్ని సూచిస్తుంది అది కూడా చెప్పాలి కదా దేన్ని సూచిస్తుంది అది ఒకవేళ అది మతపరమైన జీవితం కాకుంటే ఇంకెక్కడుంది మళ్ళీ మహాబాబులో ఈరోజు ప్రపంచంలో దాని బిల్డింగ్స్ కూడా కదా ఆ స్థానమే లేదు ఎక్కడ కాబట్టి ఎవరికైనా ప్రేరేపణ కలిగితే అది పలానిదని ఆ చెప్పగలిగితే ఖచ్చితంగా చూపిస్తే మనం నేర్చుకోగలం నాకు మటుకు అది బయలుపరచబడింది ఏంటంటే ప్రసిద్ధమైనది మహాపాట్నం అదొకప్పుడు ఈరోజు అది కూలిపోయింది అంటే అది లేనప్పుడు ఎట్లా కూలిపోతుంది ఆశ్చర్యం కదా అది లేనప్పుడు ఎట్లా కూలిపోతుంది కాబట్టి అది ఆత్మీయతలో ఉంది అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఈరోజు ఆత్మీయ దశలో అది ఎక్కడుంది అంటే లోపల ఉంది రెండవ స్టపు చివరి భాగంలో ఏముందంటే అది దయ్యములకు నివాస స్థలము తర్వాత రెండవది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును దాని తర్వాత అపవిత్రమును అసహ్యమనైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను ఇంట్లో కూడా మూడు కనిపిస్తుంది మీకు దయ్యములకు అపవిత్రాత్మకు ఉనికిపట్టు అవిత్రమును అసహ్యమనైన పక్షి ప్రతి ప్రతి పక్షికి ఉనిపటును ఆయను నేను చూపించిన గతంలో ప్రతి పక్షి అంటే పొడుచుకుండేది కదా పక్షులంటే అంటే తేళ్ల సాదృశ్యం పక్షులు తేళ్లతో పోలుస్తుంది బైబిల్ తేళ్లు అనేది ఒక గుంపు అది ఎప్పుడు పొడుచుకొని పొడిచేడుది అన్నట్టు మనుషులని తేలు చావరు కానీ మంట ఉంటుంది కాబట్టి ఈ తేళ్ల ఉండే మతపరమైన మనుషులు ఎప్పుడు కాటేస్తుంటారు పక్క నుండి మంట మండేటట్లు ఎట్లయితే నిష్కర్యత యువత పక్క నుండి మన ప్రభుని కాటేసిండు ముద్దు అట్లా మోసగించే వాళ్ళు అన్నట్టు అది ప్రతి అపవిత్రమును అసయమైన ప్రతి పక్షికి ఉనికి పట్టునయను దాని దాని విధానం అది ఆశ్చర్యంగా ఉంటుంది ఏడవ వర్షంలో ఏముందంటే ఏదైనాగా సమస్తమైన జనముల మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి అంటే సమస్త జనములు ఎవరైతే ఇక మీదట మరణించే వాళ్ళు అనిందాక మనం చూస్తా ఉన్నాము వాళ్ళ గురించి చెప్పబడుతుంది ఇక్కడ వాళ్ళందరూ దాని యొక్క వ్యభిచార మద్యం త్రాగి పడిపోయారు దానిలో భూరాజులతో పాటు వ్యభిచరించేది భూలోకమతుల వర్తకులు దాని సుఖభవనం ధనవంతులయ్యి కాబట్టి మతపరమైన జీవితము అందరినీ బిజినెస్ లో అందరికీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇచ్చి అంత డబ్బు ధన వ్యామోహంతో నిండినదై ఉన్నది కాబట్టి ధనాన్ని ఒక విగ్రహంగా మార్చుకుందన్నట్టు ఈ మతపరమైన జీవితం అది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే పాత నిపజన కాలంలో ప్రభు ఒక విషయాన్ని మాట్లాడుతుండ్రు మనకి ఏంటంటే ఇస్రాల్ ప్రజలని దేవుడు ఏ రీతిగా పరిగణించిండు అనేది న్యాయధిపతులు రెండవ అధ్యాయంలో మనం అది చూస్తాం న్యాయధిపతులు రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో దేవుడు మాట్లాడుతుండ్రు తమ పితరులు యహోవ ఆగలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభిషరించి వాటికి నమస్కరించిరి కాబట్టి బైబిల్ వ్యభిచారము అంటే ఇతర దేవతలను పూజించడం అనర్థం చాలా మంది వ్యభిచారం అంటే లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవడం అంటారు వివాహము బయట వివాహము బయట లైంగిక సంబంధాలు అసహ్యమైనవి అపవిత్రమైన లైంగిక సంబంధాలు కేవలం వివాహం లోపలనే బైబిల్ చెప్తుంది కానీ ఇది ఆత్మీయమైన వ్యభిచారం అంటే ఇతర దేవతల ఇతర దేవతలతో దేవతలను ఆరాధించడం వ్యభిచారంతో పోల్చబడింది బైబిల్ వాక్యం ప్రకారంగా ఎందుకంటే బైబిల్ అంతట్లో ఒక విషయాన్ని మనం గమనించగలం ఏంటంటే మతము ఎప్పుడు స్త్రీని ఆరాధించడం చూస్తూ ఉంటాం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా స్త్రీనే ఆరాధిస్తారు కదా స్త్రీనే పూజిస్తారు మన దేశమే కాదు పాత నిబంధన కాలంలో అన్య దేవత అన్య ఇతర దేశస్తులందరూ అన్య దేవతలని పూజించి అని వాక్యం మనం చూస్తాం ఉదాహరణకి మనము న్యాధిపతుల కాలంలో చూస్తాము న్యాయధిపతుల కాలంలో వాళ్ళు దాగోను దేవతను పూజించిండ్రు బహు గలీజ్గా ఉంటుంది ఆ బొమ్మ ఆ విగ్రహము మీరు ఎప్పుడన్నా లేదో నేను చూసినా బహు అసహ్యంగా ఉంటుంది చూస్తే ఇంత గలీజ్ ఇంత చెత్తగా కనిపించే ఈ విగ్రహాన్ని ఎట్లా వీళ్ళు పూజిస్తున్న రమేష్ చాలా అసహ్యం అనిపిస్తుంది నాకు అదే రీతిగా ద్వితీయోపదేశ కాండంకి వస్తే అనే దేవతని వాళ్ళు పూజించిండ్రు అషేరిం ఆ దేవత పేరు ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఐదవ వర్షంలో ఉంటుంది అది మీరు రాసుకొని తర్వాత కావాలంటే ధ్యానించండి తర్వాత ద్వితీయోపదేశకాండము పదనా పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షంకి వచ్చేటప్పటికీ అనే దేవతని వాళ్ళు పూజించారు చూడండి ఎన్ని రకాల దేవతల పేర్లు ఉన్నాయి అక్కడ దాని తర్వాత దాగోన్ దేవత అశేరిం దేవత అశేరా దేవత ఇంకా ఎన్నెన్నో దేవతలు కనిపిస్తాయి అదే న్యాధిపతులు ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం బయలు దేవత దాని తర్వాత అషర దేవత దాని తర్వాత ముదిటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వర్షంలో మనం చూస్తాము విస్తారు దేవత ఇంగ్లీష్ లో అస్తారోత్ అష్టారోత్ అనుంది అట్లా దాని మిల్కోము అనే దేవతని వాళ్ళు పూజించారు అష్టారోత్ దేవత అని ఇంకొక దేవతని పూజించు మోదరి రాజుల గ్రంథము నుంచి మనం చూస్తూనే ఉంటాము ఇర్మియా గ్రంథము ఏషయ గ్రంథంలో రకరకాల దేవతలను వీళ్ళు పూజించిండ్రు దేవుని బిడ్డలయ్యుండి కూడా అంత త్వరగా ఎట్లా దేవుని మర్చిపోయినరు అన్న విషయం మనం అక్కడ చూస్తూ ఉంటాం అతని ఇబ్బంది కాలం రకరకాల దేవతలన్నీ వీళ్ళు పూజించినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం దాని తర్వాత అనే దేవతని వాళ్ళు పూజించిండ్రు ఆకాశ దాని పేరు ఆ దేవత పేరు అట్లా మిల్కోము అనే దేవత ఆ తర్వాత ఇర్మియా గ్రంథంకి వస్తే తమ్మూజు అనే దేవత దాని సిమిరమిస్ సెమిరమిస్ అనే దేవత పేరు బైబిల్ అంతటా దేవతలని వాళ్ళు పూజించినట్లు మనము చూస్తా ఉన్నాం కానీ దేవుడు ఒక్కడే కదా కానీ మనుషులు ఎందుకు ఆ భయంకరంగా చెత్తగా కనిపించే ఆ బొమ్మలని పూజిస్తున్నారు ఎన్ని చేతులుంటే ఏముంది దేవతకి సహాయం చేయనప్పుడు ఎంత గంభీరంగా కనిపించినా ఎంత లాభం కనిపించినా ఎంత పొట్ట ఉన్నా గుప్పేడు ఒక చేతి నిండుగా ఆహారము మనుషులకి తినిపిని దేవతలు ఎందుకు చెప్పండి ఈరోజు ఎంతమంది ఆకలితో అలమటిస్తారు ఈలోకి ఈ దేశంలో కానీ సమయానికి ఆహారం లేక బాధపడుతున్నారు ఏ దేవతలుంటే ఏం ఎవరికి సహాయం చేయలేకపోతున్నారు క్రొత్త నిబంధనకు దయాన అనే దేవతని వాళ్ళు మనం చూస్తాం ఆ పుస్తకాల్యంలో ఆర్తమీస్ దేవత ఆర్తెమీ దేవతను పూజిస్తూ ఉన్నారు ఇంగ్లీష్లో డయానా అని తెలుగులో ఆర్తెమీస్ దేవతనుంది ఆ యొక్క ఎఫ్ఎస్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేవత గురించి పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వైపులంతటా దేవతని మనుషులు పూజించడం చూస్తాను దేవుని తురనీకరించి కాబట్టి నేను గతంలో జ్ఞాపకం చేసిన ఏంటంటే సైతానుడు వాడు తండ్రిగా ఉండలేడు కదా కాబట్టి తల్లిగా సెటిల్ అయిపోయిండు పాత నింబిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాడు తల్లిగా సెటిల్ అయిపోయి దేవునికి రావాల్సిన మహిమని వాడు దొంగలిస్తుండడు మనుషుల నుంచి మనుషులు ఇది తెలుసుకోకుండా తండ్రిని పూజించాల్సింది పోయి తల్లిని పూజిస్తున్నారు ఈ రోజుకు కూడా మన దేశము తలిని పూజిస్తది భారత మాత అంటాం లేదంటే దేవాలయాలలో తల్లి పూజిస్తారు అదే వాళ్ళు కాళీ కాళీని పూజిస్తారు పాత నిబంధన కాలంలో దేవతని దాగోని దేవతని సెమిరస్ దేవతని అట్లా అస్తార్వత దేవతని లేక బయల్పాయోర్ దేవతని ఇట్లా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి సమరేమిస్ అని దాని తర్వాత అని దాని తర్వాత దయానా అని దేవత పేరిందాక నేను చూపించిన క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ వాడు ఎట్టి పరిస్థితుల్లో తండ్రిగా వారి కనింపబడ్డాడు ఎందుకంటే అది కేవలం మన ప్రభుకే సంబంధించింది మన ప్రభు తండ్రి కాబట్టి వాడేం చేసిందంటే సంఘాన్ని మోసగించి తల్లి రూపకంగా తయారయ్యేవాడు దేవునికి రావాల్సిన మహిమను దొంగలిస్తా ఉన్నాడు ఇది తెలియక క్రైస్తవ జీవితము తల్లికి ప్రాధాన్యత ఇచ్చింది కేథలిక్ మతము తల్లికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రొటెస్టెంట్ మతం కూడా తల్లికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రొటెస్టెంట్ మతము చర్చికి ప్రాధాన్యత ఇస్తుంది చర్చిని ఆరాధిస్తుంది ఈరోజు ఈ బ్రదరీన్ సంఘాలు ఏంది రకరకాల సంఘాల వాళ్ళ పేర్లు నేను చెప్పాను కానీ అన్ని సంఘాలు తల్లికి ప్రాధాన్యత ఇస్తున్నాయి తండ్రికి కాకుండా మీరు సండే పోతే తెలిసింది ఏదైనా చర్చికి చర్చికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చర్చ్ తల్లితో పోల్చబడింది కదా బైబిల్లో కాబట్టి తల్లికి అంతగా ప్రాధాన్యత ఇచ్చి తండ్రిని పక్కకు పెట్టినరు కానీ మనం మటుకు పరిశుద్ధుల గుంపులో ఉన్న మనము తండ్రికి ప్రాధాన్యత ఇస్తాం తండ్రినే మనం మహిమ పరుస్తా ఉన్నాం కాబట్టి పద్నాలుగవ అద్యాపు చివరి దశలో మనం ఏం చూస్తున్నామంటే ఇస్రాల్ పదులు దేవుణ్ణి వ్యతిరేకంగా ఆ దేవతలతో వ్యభిచరించరి అని న్యాధిపతుల గ్రంథంలో బహుతేటగా చెప్పిండు అదే రీతిగా మొదటి దినవృత్తాంతములు నేను చూపిస్తూ ఒకసారి వాక్యము మొదటి దిన వృత్తాంతములు ఐదవ అధ్యాయంలో చూపిస్తుంది మొదటి దిన వృత్తాంతంలో ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ ఏముందంటే అయితే వారు తమ పితరులు దేవుని మీద తిరుగుబాటు చేసి చూడండి తండ్రి మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన దేవతలతో వ్యభిచరించిరి దేవత అంటే స్త్రీ కదా తండ్రి దేవుడైతే దేవత తల్లిగా గుర్తించబడుతుంది అంటే స్త్రీగా గుర్తించబడుతుంది స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చింది అన్నట్టు మతపరమైన జీవితం ఈరోజు చర్చికి ఎంత ప్రాధాన్యత ఇస్తానంటే దాన్ని అలంకరించుకుంటూ ఉంటారు దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు దాని కొరకు ప్రాణాలు పోయినంత కొట్లాడుకుంటూ ఉంటారు పోలీసుల చెట్టు తిరుగుతూ ఉంటారు లైర్ల చెట్టు తిరుగుతూ ఉంటారు కోట్ల చెట్టు తిరుగుతూ ఉంటారు తల్లి కొరకు దాంటి కొరకు ఎవ్వరు ప్రయాసపడ్డాడు అది చూస్తాను అయిన దేవుడు నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు మందిరాలకా మందిరాలకి శిరస్ అయిన ఈరోజు చర్చ సిస్టమ్ అట్లా తయారైపోయింది అంటే మహా మహాబబులోన్గా తయారైంది స్త్రీ తండ్రికి రావాల్సిన మహిమని ఆది దొంగలిస్తా ఉంది మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా బైబుల్ అంతట్లో మనం అది చూస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదిహేడవ పది అధ్యాయము ఇప్పుడు అది చూపిస్తా నేను దాన్ని చూపిస్తే మీకు ఈ వాక్యము ఆల్మోస్ట్ ముగించినట్లే మనం ఈ రోజుకి వచ్చే వారం నుంచి పదిహేనవ అధ్యాయాన్ని ఆరంభిస్తా నేను ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వర్షంలో అక్కడ చెప్పబడుతుంది ఆ స్త్రీ గురించి ఎట్లా ఉంది అది ఆ స్త్రీ అంటే మహాబాబులను ధూమ్ర వర్ణ వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరి పడింది అంటే అంత ధన సమృద్ధి కలిగిన సంఘం అన్నట్టు ఈరోజు ఏ హేమైన కార్యములతోనూ అంటే దేవునికి బహు అసహ్యమైన కార్యములు చేస్తుంది అది తాను చేసిన వివిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను దాని నొసట ఏమని రాయబడింది ఎప్పుడు ఇది క్లు అన్నట్టు ఆ స్త్రీ దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేను ఏందా మర్మము వేషలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను కాబట్టి మహాబబులోనది తల్లితో పోల్చబడింది అంటే మతపరమైన జీవితంతో పోల్చబడింది అందులో ఉండలేం మనం నేనైతే ఉండలేని ఎట్టి పరిస్థితిలో ఒక్క క్షణం ఉండలేండి పిలిచినా ఉండలేండి ఎంత త్వరగా బయటపడాలని ఎంత త్వరగా బయటపడాలని ఆలోచిస్తా ఉంటాను ఎందుకంటే అది విగ్రహాలతో జీవించేది ఏది విగ్రహము యశ్వబు చెప్పిండు మతైసు వార్త పాదోధ్యంలో విగ్రహం అంటే ఏంటంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన నాకు మీరు పాత్రలు కారణడు అది విగ్రహం అన్నట్టు ఏంటంటే ఏసు ప్రభుకి రావాల్సిన విలువ ను దేనికి ఇచ్చినా అది పా విగ్రహమే యేసు ప్రభు రావాల్సిన విలువ సంఘానికి ఇస్తే బిల్డింగ్స్ కి అది విగ్రహమే యేసు ప్రభు రావాల్సిన మహిమ యేసు రావాల్సిన ప్రాధాన్యతని నువ్వు పాస్టర్కి ఇస్తే పాస్టరే విగ్రహం యేసు ప్రభు రావాల్సిన విలువ నువ్వు పాస్టరమ్మకిస్తే పాసరమ్మ విగ్రహం యేసు ప్రభు రావాల్సిన మహిమని నువ్వు పాస్టర్ కుటుంబికులకు ఇస్తే పాస్తర్ కుటుంబమే విగ్రహం నువ్వు ఏ వ్యక్తికైనా కానీ లోకంలో నీ భార్యకే గాని నీ భర్తకే గాని నీ పిల్లలని కాని యేసుప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళంతా విగ్రహాలే ఈ సత్యం అర్థం కావాలని మద్దేశ్వార్థ పదార్థంలో ప్రభు చెప్పిండే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించను మీరు నాకు పాత్రలు కారన్నాడు ఎందుకు అంటే మీరు విగ్రహార ఒకప్పుడు నిజంగా విగ్రహాలను పూజించారు ఇప్పుడు ఆత్మలో మీరు విగ్రహాలను పూజిస్తారు మీ పిల్లల్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు నాకంటే ఎక్కువ మీ భార్యని నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు నువ్వు రక్షణ పొందామంటే ఆ నా బంధువులు ఏమనుకుంటారు అని బంధువులను ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు నీ జీవితం సమర్పించుకుంటే అమ్మో నా భార్య ఏం చేస్తుందో నన్ను నా కొడుకు ఏం చేస్తుందో నా కొడుకు నన్ను చూసుకుంటాడో చూసుకోడు అని భార్యని ఎక్కువ ప్రేమిస్తున్నావు తన దేవుని కంటే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావు దేవుని కంటే బంధువులను ప్రేమిస్తున్న బంధువులను రేపు రానిసర పండుగలకి నేను ప్రభు నమ్ముకుంటే నేను బాప్సం తీసుకుంటే నా బంధువులు దగ్గర రానిసరా రానియరు చాలా మంది చెప్తుంటారు బ్రదర్ నాకు దేవుడు ఏసు అంటే తెలుసు నాకు నిజమైన దేవుడు కాని నేను బాప్సం తీసుకుంటే ఏమైతుందో తెలుసా బ్రదర్ నా బంధువులు నా దగ్గరికి రారు బ్రదర్ నా పిల్లలకి పెండిళ్ళు కావు బ్రదర్ అవును కరెక్టే కానీ నువ్వు ఈ లోకంతో సమాధాన సత్యాన్ని ఇవ్వగొట్టుకుంటున్నావు నిత్య జీవాన్ని ఇవ్వగొట్టుకుంటున్నావు నరకానికి వెళ్ళిపోతున్నావు నువ్వు నేను అందుకే ఆలస్యం చేయను నా జ్ఞాపకం ఉంది నైన్టీన్ నైన్టీ టూ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దేవుని స్వరం నేను విన్నా ఆయన మాటలు మాట్లాడే దేవుడైన యేసుప్రభు స్వరం విన్నా ఎన్నిసార్లుని నిన్ను క్షమించాలా ఆ స్వరం విన్నప్పుడు నా బాడీ అంతా ఐస్లాగ్ అయిపోయింది నా చలన శరంలో చలనమలేదు నా నోట్ల నుంచి మాట వస్తా లేదు నేను హృదయంలో అనుకుంటున్నా అవును ప్రభు నన్ను క్షమించిన అయినా నేను ఇక మీదట అట్లా చెయ్యాను ప్రభు పాపములు ఎన్నిసార్లు నువ్వు పాపం చేస్తావు ఎన్నిసార్లు క్షమపణ కోరుకుంటావు ఇదేమన్నా ఆట వస్తువా జీవితం అంటే ఒక్కసారి కదా రక్షణ పొందుతావు తిరిగి మాలా పాపం చేస్తావా కుక్క తన వాంతిక తట్టు తిరిగినట్లు పంది బురద నుంచి బయటికి వచ్చి స్నానం చేసి మంచి నెలలో మళ్ళా తిరిగి బురదలకు పోయినట్టు అంటాడు ఎన్నిసార్లు నువ్వు పాపం చేస్తావు ఒక్కసారే చేస్తావు కదా ఒక్కసారి రక్షణ పొందినాక మళ్ళా తిరిగి ఎందుకు తప్పుదం చేస్తావు నా జీవితం అట్లుండే కానీ నువ్వు మార్పు చెందినాక మరొక దేవుడు మాట్లాడిండు రాత్రి పుట ఎంతకాలం ఆలస్యం చేస్తో బాబ్దిజం తీసుకోవడం కొరుకు త్వరగా బాప్సం తీసుకో అన్నాడు నేను విన్నావా స్వరం అంతే డిసెంబర్ టైంలో తొంభై రెండు డిసెంబర్ టైంలో తెల్లవారి పైన ఐదు గంటలకి ఒక చర్చికి అక్కడ రామ్నగర్లో ప్రేర్పోర్ చర్చ ఆ చర్చికి పోయిన తెల్లవారి ఐదు గంటలకు పాస్టర్ ఇంటి తలుపు కొట్టినా ఆయన అప్పుడే పెళ్లి చేసుకున్నాడు రెండు రోజుల కూడా కానీ పెండ్లి అయ్యేనేది నా పరిస్థితి నాకు ఇప్పుడు బాప్సం కావాలంటే ఇంత తెల్లవారి ఇంత చీకటికి వచ్చిన నువ్వు భావసం అంటే నాకు ఇప్పుడు కావాలా బాప్టిజం అని పట్టుకున్న జిడ్డుగా కొంచెం వెలుగు వచ్చినాక రా బ్రదర్ అన్నాడు లేదు నాకు ఇప్పుడే కావాలన్నా నీళ్ళు చాలా చల్లగా ఉంటే బ్రదర్ డిసెంబర్ కదా చాలా చల్లగా బ్రదర్ అది ఎట్లా ఉండే ఐస్ లాగున్నా నేను తీసుకుంటా సరైన ఈయన విడిచి పిల్లవాడు ఇచ్చి పెట్టేటట్లేడు వచ్చి ఎవ్వరు నేను ఆయన తప్ప ఆ సల్ల నీళ్ళలో నేను దిగిన చీకట్లో తెల్లవారి నాకు ఆ చలి ఏం లేదు నేను దిగినా ఆయన బాప్ ఇచ్చేడు నేను ఎప్పుడైతే ఆ నీళ్ళలో మునుగుతున్నానో నాకు నిజంగా కనిపించింది అంతా రక్తంలో మునుగుతున్నట్లు ఏ స్లో నేను ఇప్పటికి అది మర్చిపోలేనా దర్శనం అందుకే నేను కాంప్రమైజ్ కాను సేవలో ఎందుకంటే అవి నేను అనుభవపూర్వకంగా చూసిన రాబో యుగ సంబంధమైన శక్తులు ఇవన్నీ ఈ అనుభవాలు పర్లోకపు అనుభవాలు నేను అనుభవపూర్వకంగా రుచి చూసినవాని కాబట్టి కాంప్రమైజ్ కాలేను నేను కొన్నిసార్లు కష్టాలుంటాయి అయినా కానీ మటుకు నేను ప్రే ప్రార్థనలో వీటిని నేను మర్చిపోలేను నా లైఫ్ లో నాకు నైట్ మాట్లాడితే తెల్లవారిపోయి తీసుకున్న బాప్సం నేను పోస్ట్పోన్ చేయలే నా లైఫ్ లో ఈ విషయాలు నా ఉద్యోగస్థలంలో పోస్ట్పోన్ చేసుకునిటను నా కెరియర్ పోస్ట్పోన్ చేసుకునిటాను కానీ ఆత్మీయ జీవితంలో నేను కాంప్రమైజ్ కాలేదు దాని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పరిగెత్తినా ఇక్కడ పరిగెత్తినా నాకు నేను చిన్నప్పటి నుంచి ఒక గదిలో ప్రార్థన చేసుకునేవాడిని చిన్న పిల్లోడి నుంచి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లో ఒక గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని కాలేజ్ అయిపోయింది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నేను అదే గదిలో ఇంకా ప్రాధాన్యమనే ఉన్నాను ఎక్కడెక్కడో పబ్లిక్ యూనివర్సిటీ ఏసన్న బ్రదర్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిండు పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఎస్పీజీ చర్చ్ల్లో ఆల్ఫా హోటల్ వెనకాల ఉంటుంది ఆ చర్చ్ రైల్వే స్టేషన్ దగ్గర ఫస్ట్ టైం ఏసన్న మాస్టర్ పబ్లిక్ మీటింగ్ పెట్టిండు ఆయన అప్పుడే చూస్తున్నాం ఫస్ట్ టైం అంతరికాను ఎవరికి తెలియదు ఆ మీటింగ్ అటెండ్ అయినా ఎన్నో ప్రాంతాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ పోయిన హోలీ పరిశుధాత్మాభిషేకం కొరకు ఎక్కడ దొరకలేదు కానీ నేను ఎక్కడైతే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నా ఆ గదిలోనే నాకు పరశురాత్మ అభిషేకమైంది అది నిజంగా జరిగేది పైనుంచి దిగొచ్చింది దేవుని యొక్క ఆత్మ ఎంతో శక్తివంతమైంది అది గాలిలోకి నా బాడీ మొత్తం గాలిలో తిరిగింది బాడీ అంత పవర్ఫుల్ ఆత్మ దేవుని యొక్క ఆత్మ శక్తి అట్లుంటుంది కాబట్టి అందేక అందరినీ అందుకే హెచ్చరిస్తుంటాను కాంప్రమైజ్ కాకండి సమర్థించుకోకండి ప్రతి విషయంలో ప్రభు కొరకు నిలవడం బహు జాగ్రత్తగా మనం తీర్మానించుకోవాలా నువ్వు ఒక్కదానికి రక్షణ పొందితే నీ తల్లిదండ్రులు రక్షణ పొందకపోతే నీకే నీకేం లాభం నువ్వు పరలోకంలో ఉండి నీ తల్లిదండ్రులు నరకంలో ఉంటే నీకేమైనా ఆనందం ఉంటుందా నువ్వు రక్షణ పొంది నీ భర్త రక్షణ పొందకపోతే నీ భర్త నరకంలో ఉండి నువ్వు పరలోకంలో ఉంటే నీకేమైనా ఆనందం ఉంటుందా పరలోకం పోయినా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కదా కాబట్టి మహాబబుల నుంచి నీ త్వరగా బయటికి మతపరమైన జీవన నుంచి బయటికి రావాలా బ్రదర్ మతపరమైన నువ్వు జీవితం బయటికి వస్తే నా పిల్లలకి పెళ్లిలు ఎవరు చేస్తారు బ్రదర్ వాళ్ళకి పిల్లలు బ్రదర్ నేను చనిపోతే నాకు సమాధి స్థలం ఎవరిస్తారు బ్రదర్ మహాబబులోను అట్లా నిన్ను కష్టపెడతా ఉంటది నేను వాటన్నింటినీ తృణీకరించుకొని నాకు పెళ్లిలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సమాధి తోటల స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మటుకి ఇక్కడ ఉండను ఎందుకంటే అవన్నీ నేను పొందుకొని నరకానికి నరకం నుంచి విడుదల పొంది అవన్నీ పోగొట్టుకుంటాను పరలోకం సంపాదించుకుంటాను ఇందులో జ్ఞానం కలదు కాబట్టి ఆ తల్లి అయిన మహాబబులో నుంచి నువ్వు బయటకు ఎందుకంటే వాడు దాంట్లో కూర్చుండు అని ఇందాక నేను చూపించిన అది దయములకు ఏది ఈ తల్లి మహాబబులోను దాని నుంచి ఎంత త్వరగా బయటకు నీకంత మంచిది లేకపోతే దానికి దుస్థితి నీకు పడుతుంది ఈ స్త్రీ ఎంత డేంజరస్ స్త్రీ అంటే పద ఆరో వచనాలు చూస్తున్నాను చూడండి ప్రకటం గంధము పదిహేడవ అధ్యాయము ఆరో వచనం నేను తర్వాత త్వరగా మనకొంత కాలం తిరిగి నేను చూపిస్తా మీకు మరియు ఆ స్త్రీ అంటే మహాబాబులను పరుషుద రక్తం చేతను ఏసు యొక్క రక్తం చేతను మత్తిలియుడుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడు తిని ఈసీకి సంబంధించిన మర్మంలో నేను ఈ వచ్చే వారం కాకుండా అటు అటు వచ్చే వారం నుంచి మీకు చూపిస్తా ఏడు తలలు కలిగినది పది కొమ్ములు కలిగినది ఇది ఏందనేది నేను అది మీకు వచ్చే వారం చూపిస్తాను ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పలే ఈ వాక్యాలు చాలా సంవత్సరాలు నేను కూడా ఎదురు ఈ వాక్యాలు వినడానికి సిద్ధంగా నా సహవాసం నాతో పాటు సహవాసంలో బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్యాలు వినడానికి సిద్ధంగా నేను ప్రార్థన కూడా చేసిన చాలాసార్లు దేవునికి ప్రభావ మేమందరము ఈ వాక్యానికి సిద్ధంగా ఈ ఏడు తలలు ఎవరు దేవుడు నిన్ను తలగా పెడతాడు తొక్కగా కాదంటే మీకు తెలుసు తల అంటే ఎవరో తల అంటే విశ్వాసినే ఏడు తలలు అంటే ఏడు సంఘాలు ఏడు సంఘాలు ఈ మృగము కంట్రోల్లో ఉన్నాయి లేక మృగం మీద సవారి చేస్తున్నాయి అంటే చర్చి ఎంత భయంకరంగా జీవిస్తుంది ఈ వచనం చెప్తుంది అది త్వరలో మీకు చూపించబోతున్నాను డీటెయిల్డ్ గా ఎప్పుడు ఓపెన్ చేయలే ఇంతవరకు ఇ సంవత్సరాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలలో ఎప్పుడు నేను వీటి గురించి చెప్పలే ఇప్పుడు తప్పలేదు మరి ఆత్మీయ స్థితిలో మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీరు పరిశీలించుకోండి దీన్ని ఏ రీతిగా స్వీకరిస్తారు మీరు పరిశీలించుకోండి కొన్ని కఠినమైన తీర్మానాలు మీరు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ తప్పదు ఈ వాక్యాలు విన్నప్పుడు మళ్ళీ త్వరగా తీర్మానించుకోండి మీ జీవితాలు సిద్ధపరచుకోండి మీ ఇంటిని చక్కపరచుకోండి ఈ రాత్రి కాలం ముగించుకుంటే ఎక్కడికి పోతావు పరలోకానికి పోతావా నరకానికి పోతావా ఇదే మంచి దినం ఇదే రక్షణ దినం రేపు ఎవరు చూసిండు ఎవరు చూడలేదు గతంలో జీవించలేము భవిష్యత్తులో ఎవరు చూడలేదు నువ్వు ఉన్నది వర్తమాన కాలం ఈ రోజు ఈ దినం తీర్మానించుకోలే నువ్వు నీవింకా పాపంలో జీవిస్తే పాపాలు విడిచిపెట్టు ప్రవ్వా నన్ను రక్షించుకొని నీ బిడగా స్వీకరించి నివ్వే ప్రభుడు బిడగ చేసుకొని జీవితాంతం నేను నిశృతించలాగన నడిపించు ప్రవ్వా అంద ప్రార్థన నీకు అవసరం కొంతసేపు మీరు ప్రార్థించి నేను వాక్యాన్ని ముగిస్తా పరిశోధన వరుగు తండ్రి మీకు వందాలిసయ్యా ఇస్రాయిల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నారు మహాబబులు గురించి మేము త్వరలో చూడబోతున్నాం దీర్ఘంగా నైనా అది దయ్యములకు నివాస ప్రతి అపవిత్రమైన అసహ్యమైన ఆత్మలకు నిలయమన్నారు తర్వాత అపవిత్రమైన ప్రతి పక్షికి ఉనికి పట్టన్నారు నైనా నూడు గుంపులు అందులోన్నాయి ఇప్పుడు ఆ గుంపుల సవాసం నుంచి బయటికి తీసుకొచ్చి పరిశుధ గుంపులను జమ చేసుకున్నందుకు మీకు ఎంతో బందలాలు అర్పించుకుంటున్నాం మేం ఎప్పుడు తిరిగి మళ్ళా వాపస్ అక్కడికి పోం ప్రవ్వాంది తన బురద తట్టు తిరిగినట్లు కుక్క తన వాంది తట్టు తిరిగినట్లు మేము ఎప్పటికి పోండి నన్ను తిరిగి వాటిని అసహించుకుంటున్నాం అపవిత్రమైన జీవితాన్ని అసహించుకుంటున్నాం వృక్షం కలిగి పౌరుషం కలిగి మీ నిలబడే జీవితం మేము స్వీకరించుకుంటున్నాం అది మాకు అందరికి మనం ప్రార్థిస్తాం వింటున్న వారిని త్వరగా సిద్ధపరచండి త్వరగా తను మళ్ళీ జీవితాలు మీకు సమర్పించుకోవాలా త్వరగా బాప్తిష్మం పొందుకోవాలా త్వరగా పరుషాత్మల త్వరగా సేవ చేయాలి ఆరంభించాలా బహుగా ఆలస్యం అయిపోయింది అనేకుల జీవితాలలో ప్రభు కానీ ఇంకా ఆలస్యం కావడానికి వెళ్ళేది నేను ఎందుకంటే మీరంటారు ఇంకా చేయని నేను త్వరగా మేము త్వరగా సిద్ధపడాలా అనేకులకు సిద్ధపరచాలా అటువంటి కృపా భాగ్యాన్ని బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికీ అనుగ్రహించండి ఎవరెవరి జీవితాలలో తండ్రి కష్టాలు నష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారికి విడుదల కల్పించండి వారిందరినీ సర్వసద్ధంగా నడిపించండి ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా పెట్టుకొని మమ్మల్ని అందరినీ మీరు అక్కడ రానయున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెన్ ఏసు క్రీస్తు కృపాసమధ నడిపింపు మనందరికి సదకాలం తొడైనను గాక ఆమెన్ ప్రైజులాడందరికీ